రెండు వందల యాభై పంతముదొప్పదు నీకు ప్రత్యుమ్నా ఒక్క బంతి కూడేవు సతుల ప్రత్యుమ్నా బలబల తెల్లవారే ప్రత్యుమ్నా ఇంకా బలిమిసేయ వచ్చేవు ప్రత్యుమ్నా పలతనాయ సిగ్గులు ప్రద్యుమ్నా నీపలు సోకుల వలనే ప్రత్యుమ్నా పత్తలాయకట్టేవు బచ్చన ప్రియాలు చూపి ప్రద్యుమ్నా బతు బెరాల సటల ప్రద్యుమ్నా నీ పత్తడమంటించేవు ప్రద్యుమ్నా పదరకుమింక నీవు ప్రద్యుమ్నా మా బతుకు నీ చేతిది ప్రద్యుమ్నా పదనై శ్రీవేంకటాద్రి ప్రద్యుమ్నా నన్ను పది మారులు గూడితి ప్రద్యుమ్నా